అంత వరకు మీరే దేవాయస్ అప్పుడు ఆత్మరూపంగా మాట్లాడారు మా ప్రతి ఒక్క వాక్యంలో పాటలో దేవాయశి మా దేవే మాకుగా ఉన్నతమైన దేవుడు మాకు పాడవాడతా పాడతాను కదా పాట చూస్తున్నాను నజరీయుడా నా ఏ సయ్యా ఎన్ని యుగాలకైనా రాధ్య దైవము నీవేనీ గళమిని కీర్తిని చాటెదా నజరేయుడాసయ్యా ఎన్ని యొగాలకైనా ఆరాధ్య దైవము నీవేనీ యురా గళమె కే తినే చాటేదా నజర నాయాలీల తిరిగి ఆకాదలూ భూమి <Sanly> ప్రేణులో <singing> <Sanly singing> జలముళ్ళ లో పడి వెళ్ళిన నన్నీ మీ చేయే సయా జలముల లో పడి వెళ్ళిన నన్నీ మీ సీకే వందన నీకే వందనం వందనం వంద వంద నరే నాయే శిఖరాగ్రో nee simhasana mo yena siyo nushkara gramo nee simhasana mo yena siyo lolo nim chik ke vandanam nee ke ీ వల్ల వల్ల నరే నాయేసన్ని యొగాలకైలా ఆరాధ్యదైవం నీవేనీ ళమేట్ నీ కీర్తిని చాపేడాసల్ నే సయ్యా యే సయ్యా ఎన్ని యుగాల కైలా ఆరాధ్య దైవము నీవేయ కీర్తిని చాటేదా నరియు నాయ్యాడ్ బ్రదర్ ప్రైజ్ రాడ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ వాక్యం ఇప్పుడు షేర్ చేసుకుంటారు నా తన్యల్ బ్రదర్ నతన్య వాక్యం చెప్పండి అన్నా అన్న ప్రైజ్ లోడన్నా నతన్యలు అన్నా హలో ప్రైజ్ రాట్ సిస్టర్ నా ప్రైజ్ లోడన్నా అన్న బార్డ్ అఫ్ గార్డ్ షేర్ చేసుకోండి అన్నా అందరికి వంద ప్రార్థన చేసుకుందాము స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం రాజా సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ప్రభా మేము గ్రహించుటకు మా హృదయాలను తిరుగుమని యేసు క్రీస్తు తండ్రి అందరికి వందన్న కృష్ణ ప్లేస్ లోడ్ అన్నా అందరు మ్యూట్ లో ఉన్నారు కాబట్టి వాక్యం వచ్చేసి కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండుట అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మరి అట్టి మనసు ఈ లోకంలో ఎంతమందికి ఉందో తెలియదు కానీ ఇక్కడ ఒక రాజు మాత్రము కృతజ్ఞత అంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఆ చేస్తే మేలుకు బదులు కీడు చేసే విధానాలు ఈ లోకంలో ఎక్కువగా ఉంటాయి కానీ ఆ నాటి కాలంలో ఒక రాజైన కూడా ఆయన అన్ని అధికారాలు ఉండి కానీ ఆయన తీసిన మేలుకు కృతజ్ఞతగా ఉన్నట్లుగా మనము గమనిస్తాం రెండో సమయలు గ్రంథము రెండో సమయలు తొమ్మిదవ అధ్యాయము మొదటి చూస్తే మరి ఈ యోనాతాను దావిదు కుమారుడైన యోనాతాను గురించి మరి వారు యోనాతాను చనిపోయినప్పుడు ఆయన చూపే అతని కుమారుని పట్ల చూపే కృతజ్ఞత వారితో కలిసి తిరిగిన మరి సవులు రాజు తరుముతున్నా కూడా సౌలు కుమారుడైన యోనతాను రాజు కావాల్సిన ఉన్నా కూడా మరి యోనతాను రాజు కాకుండా దావేదుకు అన్ని విధాలుగా సహకరించినట్లుగా మనము గమనిస్తాం అయితే ఈ యొక్క చనిపోయిన తర్వాత ఆ సౌలు కుటుంబము ఎవరూ లేకుండా అంతమైపోయినప్పుడు ఈ దావేదు ఈ మహారాజు అడుగుతున్నాడు ఎందుకంటే సౌలు ప్రతిక్షణము అతన్ని తరిమి తరిమి తరిమి విపరీతంగా హింసల పాలు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే మరి ఈ యోనాతను బట్టి అతడు ప్రాణ స్నేహితుడుగా వారు కాబట్టి మరి యోనాతను బట్టి అడుగుతున్నాడు ఇతను రాజుగా ఉండిన దావిదే ఉంటున్నాడంటే తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే యోనా తాను బట్టి నేను ఉపకారము సూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగిందట ఈ సౌలు కుటుంబంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా జీవిస్తున్నారా అని దావీదు అడుగుతున్నాను ఎందుకంటే యోనతానుకు దావేదు మంచి స్నేహితుడు అందుకనే ఆ యోనతాను వచ్చి నేను ఉపకారము చూపుటకాయి పౌలు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగను అయితే విచారిస్తున్నాడు ఎవరన్నా ఉన్నారా అని అయితే సౌలు కుటుంబమునకు సేవకుడకు దీబాయను అక్కడుండగా వారు అతనిని దావిదిన వద్దకు పిలువన పిరి రాజు నీవు సీబావు నీవేనా అని అడగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనను ఎందుకంటే సౌలు కుటుంబంలో ఒక దాసుడుగా ఉన్న సీబాను అతను అతన్ని తీసుకొచ్చి మరి సౌలు కుటుంబంలో ఎవరున్నారని విచారిస్తూ అడుగుతున్నాడు అడిగితే అప్పుడు అతను చెప్తున్నాడు కదా రాజు యహోవా నాకు దయచూపునట్లు ఇప్పుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు రాజు ఒక రాజు యహోవా రాజు యహోవా నాకు దయ నేను ఉపకారము చేయుటకు చవులు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అంటే ఎవరన్నా ఒకరు బతికి దేవుడు నాకు దయచూపునట్లు నేను ఉపకారము చేయటకు తౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అడుగుతున్నాను కానీ అతనిని అడగగా సీబా యోనా తానుకు కుంటికాలు కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడంట అయ్యా మరి మీకు మరి యోనాథను మంచి స్నేహితుడు మరి అలాగే మరి బహుమారిది కూడా అవుతాడని ఆ విషయంలో మాట్లాడుతూ ఆ మాటనైతే ఇక్కడ రాయబడలే కానీ కుంటివాడైనా ఒక కుమారుడు ఆయనకున్నాడని మనవి చేస్తున్నాడు అప్పుడు అయితే అతని నడగగా శ్రీబ యోనాతానకు కుంటి కాలు గల కుమారుడు రాజుతో మనవి చేశాను అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా తీబా చితగింసుము అతడు లోదేబారులో అంబియలు కుమారుడగు మాకీదు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పిండట మరి ఇక్కడైతే లేడు ఆయన లోదేబారులో ఉన్నాడు ఆయన లోదేబారులో ఉన్నాడు అమ్మో అంబియలు కుమారుడకు మాకీషు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాడంట అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోతేబారులో నున్న అమ్మీయేలు కుమారుడగ్గు మాకీలు ఇంట నుండి అతన్ని రప్పించాను ఎందుకంటే కుంటివాడైన ఆ అతన్ని రప్పించినట్లుగా మనం చూస్తున్నాం ఇంత పని దావీదుకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ తాత అనుక్షణము ఎప్పుడు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఉన్నవాడు అయినను అలాంటి భేదము ఏం పెట్టుకోకుండా దావీదు ఇతని విషయంలో మరి ఈ విధంగా సహాయం చేయాలని అతన్ని ఇక్కడికి రప్పించినట్లుగా చూస్తున్నాం పౌలు కుమారుడు సౌలు కుమారుడైన యోనాతారణకు పుట్టిన ముషేబే ముషేబేతు ముషేబేతు దావీదు వద్దకు వచ్చి సాగిల నమస్కారము చేయగా దావేదు నిపిబోషుతో నిపిబోషు ఉపెషేత్తు అని అతన్ని పిలిచి పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానను ఎందుకంటే ఆయన నీ దాసుడనైనా నేనున్నానను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనా నిమిత్తము నీ తండ్రి అయిన యోనాతన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసేదను చేసి నీ ఇతరుడైన సౌలుభూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవిచ్చలవీయగా ఎంత చక్కటి మాటలండి ఆదరణ ఒక రాజ్యుండి ఎంత తగ్గించుకొని ఆ కుంటివాడు ఎక్కడో జీవిస్తున్నావా అని గురించి ఆయన విచారించి ఆయన కృతజ్ఞత కలిగి ఆ నువ్వు ఎప్పుడు నా బళ్ళ దగ్గరిని భోజనం చేయాలని ఆయన ఎంత ఆదరణ మాటలు మాట్లాడుతున్నా ఈ రోజులలో అలాంటి మనుషులు మన ఇళ్ళ మన ఇళ్లలో మన రక్త సంబంధికుల్లో కూడా అలాంటి వారు కనిపించారు కానీ ఇక్కడ ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి మరి దా మీద మాట్లాడుతున్నట్టుగా అతడు మనుషులు అతడు నమస్కరించి చచ్చిన ఒక్క వంటి వాడనైనా నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను నీపాటి వాడను అని నీ మోషేషోతూ అంటున్నాను సచిన కుక్క వంటి వాడనైనా నా పైన ఇంత మరి అతడు దావికితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతుంటున్నాను అది ఎందుకంటే ఈ ప్రేమ శాశ్వత కాలము ఎవరి యొద్దనైనా ఉండాలని ఆశిద్దాం అయితే నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఏపాటి వాడను అనను అప్పుడు రాజు సౌలు సేవకుడైన శీబాను విలువనంపి సౌలునకు అతని కుటుంబమునకును కలిగిన కొత్తంతటిని నీ యజమానునికి యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను అంటున్నాడు ఇయన ఇయ్యనసరం లేదు కానీ ఇప్పించి ఉన్నాను కాబట్టి నీవును మీ కుమారులను మీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి సాగు చేబడిపై మీ యజమానుని కుమారునికి భోజనం భోజనమునకై ఆహారము కలుగున్నట్లు నీవు దాన్ని వంట వండవాలను పంట తేవాలను అని అయితే ఆయన మీ యొక్క జీవనాదము గురించి ఇవన్నీ మీకు ఇస్తున్నా అని అయితే నీ యజమానుని కుమారుడైన విశిభూషతుకు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ భోజనము చేయమని సెలవిచ్చిందట ఆయన ఎదుటనే ఎప్పుడు విశిభూషితు భోజనం చేయాలని సెలవు ఈ శీబాకు 15 మంది కుమారులను ఇరవై మంది దాసులను ఉండిది అన్నది ఈ శీబా అనేవాడి నా ఏలినవాడవాగు రాజా తన దాసుని దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైనా నేను చేసేదనని శిబ రాజుతో చెప్పిన ఎందుకంటే రాజు మాటను కిరస వహిస్తున్నాడు కాగా వశి భవిష్యత్తు రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజు పల్లె యుద్ధని భోజనము చేయిస్తుందెను ఎంత ధన్యత ఎక్కడో ఏ ఊర్లో ఎక్కన్నో మారుమూల గ్రామంలో ఏదో పని చేసుకొని బతికేవాడిని కృతజ్ఞత తీసుకొచ్చి రాజు బల్ల యొద్ద భోజనం చేయటకు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు అయితే వషేభో వషేభోషేతుకును ఒక చిన్న కుమారుడు ఉండింది వాని పేరు బీకా మరియు పీబా ఇంటిలో తాపురం ఉన్న వారందరూ వషేభూషేతుకులకు దాసులుగా ఉండేది ఎరిశిలేములు కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ భోజనము చేయిచుండెను అతని కాళ్ళు రెండు కుంటివి అంట అతని కాళ్ళు రెండు కుంటివిగా ఉన్నాయంట అయితే ఈయన ఎంత కృతజ్ఞత చూపిస్తున్నారంటే దావి మహారాజు మరి ఈ లోకంలో ఎవరు కూడా ఈ రోజులలో అలాంటి నడవడి మనకు కనిపించదు ఎక్కడ చూసినా మోసమే ఈ లోకంలో గలిబిల్లి మోసము ఒకరి మీద ఒకరు చెప్పుకొని జీవితాంతము పాపాన్ని మూటగట్టుకున్నట్టుగా మనము ఈ లోకాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అదే రెండో సమయలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము రెండో సమయలు ముప్పై ఒకటో వచ్చిన నుంచి చూద్దాం రెండో సమయలు పంతొమ్మిది ముప్పై మరియు గిలాదీయుడగు భజిల్లయ్యి రోగిలీము నుండి ఎవరుదాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను ఈ భజిల్లయ్య అనేవాడు గెలాదీయుడగట ఆయన ఆయన పేరు బజీల్లయి రోగిలిము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటిండట ఈ బజిల్లయి ఎనివది సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండను అతడు వృద్ధుడుగా ఉన్నాడంట కానీ రాజును అనుసరించుకొని తిరుగుతున్నాడు అయితే అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయములు ఉండగా అంటే అప్పుడు సవులు తరుముతుంటే కొండలు గుట్టలు చెట్లు ఏ మనకు పరిగెడుతూ ఉంటే ఆ మహానయములు దాక్కున్నప్పుడు దాక్కొని ఉండగా అతడు అతనికి భోజన పదార్థములను పంపించుతూ వచ్చిందట ఈ బజ్జీలై ఈ బజ్జీలై పంపించుతూ వచ్చినప్పుడు కొన్ని రోజుల అతడే ఆహారం పంపి అతన్ని పోషించినట్లుగా ఆ బజ్జిలై పోషించినట్టుగా ఇక్కడ మనం గమనిస్తాం అయితే నీవు నాతో కూడా అప్పుడు అంటున్నాడు రాజు ఇదావిధంటున్నాడు నన్ను ఎన్ని రోజులు నువ్వు పోషించావు కదా నాకు అన్నపానములు ఇచ్చావు కదా కానీ నీవు నాతో కూడా నది దాటవాలను రాజు నువ్వు నాతో కూడా నది దాటవాలనని ఆ రాజు బజ్జిలైతో సెలవిచ్చిందట నాతో రండి మీరు ఈ వయసులో నేను మిమ్మల్ని పోషిస్తానని దావేదు అంటున్నాను అయితే బజిల్లయ్యతో సెలవీయగా బజిల్లయ్యి రాజబాబు నీతో కూడా ఎరిసిలేమునకు వచ్చుటకు ఇక నేను నేను ఎన్ని దినములు బ్రతుకుదును నేటికి నాకు ఇరవై ఏన్లాయను సుఖదుఖములు సుఖదుఖములకున్న భేదములను నేను గుర్తించగలనా అన్నపానముల రుచి నీ దాసుడనైనా నేను తెలుసుకొనగలనా గాయకుల యొక్క గాయకురాన్ల యొక్కయు స్వరము నాకు వినబడునా అంటున్నాను అయితే నువ్వు పోషిస్తానంటున్నావు నాయనా కానీ నాకు ఇన్ని నేను ఎంతవరకు ఈ భూమి మీద ఉంటానో అది నాకే తెలియదు మేము ఎన్ని భోజన పదార్థంలో అందిపెట్టినా దాన్ని నేను రుచి చూడగలనా ఈ వయసులో కానీ నేను చూడలేను కాబట్టి నేను రాను అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం అయితే కావున నీ దాసుడు నేను నా ఏలిన వాడవు రాజువు నీకు ఎందుకు ఎందుకు భారముగా భారముగా నుండ నుండవలను నేను ఎందుకు నీకు భారముగా ఉండవలను వజ్యులై ఈ దావిదుతో మనవి చేస్తున్నాడయ నేను రాలేను నేను ముసలివాడను ఇక్కడ వచ్చినా నీకు నేను భారమే కానీ అందుకనే నేను రాలేనయ్యా అని అంటున్నాడు అయితే నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు అవతలకు కొంచెము దూరము వచ్చేదను కానీ రాజుబు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధుల యందు పాటి పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవనట్లు నాకు తెలవిము అడుగుతున్నాడు కానీ ఆయన కొన్ని రోజులు పోషించిన ఆ బంజిల్ అయ్యి మాత్రము ఈ దావీదు మర్చిపోలే నేను పోషిస్తాను నిన్ను నా కాకలు ఉన్నప్పుడు నాకు అందం పెట్టావు అందుకనే నేను నేను పోషిస్తా ఏంబడిరా అంటే అతను అయ్యా నేను కొంతకాలమే కదా బ్రతికేది ఒకవేళ నేను చనిపోయినా నా పితరుల యొద్ పాత్ర పెట్టుటట్టు నేను మా ఊరికి వెళ్ళవలను అని మరి రాజుతో కలవిస్తున్నట్టుగా మరి బజ్జిలై మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం అయితే రాజా ఈ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా నీవు కోరుకున్నదంతీ నేను చేసేదనని ందట అయితే జనులందరూ రాజును రాజును నది అవతలకు రాగా రాజు అప్పుడు దా మీదు వాళ్ళు నది దాటినాక రాజు ఏం చేస్తున్నాడంటే బజ్జిలైని తన తలమునకు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నారు ఎందుకంటే ఆ బజ్జిలైన్ ఏం చేస్తున్నాడైనా జనులందరినూ రాజును నది అవతలకు రాగా రాజు రాజు బజ్జిల్లయ్యని ముద్దు పెట్టుకొని దీవించాను కల్లె ఎంత ప్రేమసునండి అతన్ని అంట ముద్దు పెట్టుకొని దీవించి తర్వాత బజ్జిల్లయ్యను తన స్థలమునకు వెళ్ళిపోజేసింది ఎందుకంటే ఈ లోకంలో కృతజ్ఞత కలిగి ఉండే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు అందుకనే దేవుడు మరి ఈ విధంగా మనకు యుగాంతం ముందున్న మనకు ఈ మాటలను కట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు ఉపకారం చేసిన వాళ్ళతో ఏ విధంగా ఉండాలి మనకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోకుండా మరి ఏ విధంగా నడుచుకోవాలి అనే మాటలను బట్టి మరి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు మరి సవులు అనుక్షణము దావిదిన చంపడానికి మాత్రమే చూశాడు కొన్ని సంవత్సరాల తరబడి ఆయన కొండలు గుట్టలు వాగులు అడవులలో దాకున్నట్లుగా మనకు ఈ బైబుల్లో మనం చూస్తాం అందుకనే అతని కుమారుడైన మరి యోనా అతనికి సహాయకుడుగా మంచి స్నేహితుడిగా ఉన్నాడు నా తండ్రి వస్తున్నాడు ఈ వైపున వస్తున్నాడు ఈ వైపున నువ్వు వెళ్ళిపో అని ఎన్నోసార్లు హెచ్చరించి అతన్ని కాపాడినట్లుగా ఆ యోనా మంచి మనసును బట్టి మరి అతడు చేసిన సహాయమును బట్టి ఈయన దావీదు మరి అతని కుమారుడైన విశ్వభవిష్యత్తును మరి అతడు పోషించి వారి వారి ఉన్న దాసులను దాసురా అందరినీ కూడా వాళ్ళకు వాళ్ళ తాత పొలము ఆ సమస్తము ఆయన కరిగినదంతా మరి ఆ విషయ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం ఎందుకంటే కృతజ్ఞతనే ఎప్పటికైనా నిలిచి అందుకనే ఆయనకు మాదిరిగా ఆయనకు సాక్షులుగా ఈ లోకానికి మనం మాదిరిగా ఉండి అనేకులకు మనకు సహాయుగా సహాయపులుగా ఉన్న ప్రతి ఒక్కరికి మనము ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉండాలి ఒకరు చేసిన సహాయము మర్చిపోకూడదు మనం కూడా వీలైనంత మనకు మనతో అయినంత సహాయము ఇతరులకు మనం కూడా చేయాలి ఎందుకంటే మనము ఎన్నో విధాలుగా మనము రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఈ కాలాన్ని వాటి చూస్తే చాలా మంది కుంటివారు గుడ్డివారు తల్లిదండ్రులు లేనివారు వృద్ధులు రోడ్ల మీద అట్లా ఉంటారు కానీ నువ్వు డబ్బులు వేయకున్నా నీ ప్రేమ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అదే అంటున్నాడు దావేది యహోవర్ణను దయచూపునట్లు ఈ సౌలు కుటుంబంలో ఎవడైనా శేషించి ఉన్నాడా అంటున్నాడు మనము కొంతమటుకైనా అలా దిక్కులేని వారికి మనము డబులు చెప్పుకున్నా కనీసము ఆరు డజన్ అరటి పనులు కొనిచ్చిన ఆ పుటకు అతనికి తృప్తి కంటే దేవుడు ప్రతి ఒక్కటి జీవగ్రంథంలో మనం చేసేది మంచి అయినా చెడైనా లిఖింపబడుతుంది కాబట్టి అది ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటుంది ఆకలిగా ఉన్న ఆకలి పెట్ట అన్నం పెట్టాలి మరి ఆ నీళ్లు వారికి ఒక పది రూపాయలు పెట్టి ఒక నీళ్ళ డబ్బా కొనియాలి ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి ఉన్నవారికి కాదు లేని స్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి అలాంటి వారికి మనం సహాయం చేయాలి ఎందుకంటే దేవుడు అలాంటి వారినే ముందుగా ఆయన ఏర్పరుచుకున్న దేవుడు అందుకనే ఈ విషయాల్లో మరి బజ్జిలైకి కృతజ్ఞతగా ఉన్నాడు మరి యోనత అని విషయంలో కృతజ్ఞత కలిగి మరి అంత హింసించి బాధించిన కూడా ఆ కుటుంబాన్ని మరి రక్షించి అతను కలిగిన సమస్తమును ఆయన మరలా ఇచ్చినట్టుగా మరి అంత మనిషి మనసు ఒక రాజు అంత అధికారం కలిగిన రాజే చేస్తున్నాడు మరి మనం ఎందుకు చేయకూడదు మనకు చేతనైనంత పని చేయొచ్చు ఇతరులకు ఎందుకంటే అది దేవిని లెక్కలో ఉంటుంది ఒక రూపాయి అయినా వేరే ముక్కు ముఖం తెలియని వారికి దిక్కులేని వారికి గుడ్డి వారికి కుంటి వారికి డబ్బులు ఇవ్వద్దు మనం ఏదన్నా తినే వస్తూ ఉంటే అతనికి ఫిఫ్టీ ఉన్నట్లు చూసుకోవాలి ఇది మనం చేసే సహాయము కృతజ్ఞత కలిగి ఉండడం మన హృదయాలను దేవుడు భద్రపరచునిగా కానీ మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం వాక్మి దేవుడు దీవించిన దాకా స్తోత్రం పరిశుభ్రమైన తండ్రి ప్రభావ మీ పరస్సు నామంతి స్కృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఆయన మరి మీ మనసును బట్టి దావిదు అందుకని ప్రభు నువ్వు అన్నావు నా హృదయాన్ని సారడం అందుకని ప్రభు నీ హృదయాన్ని బట్టి ఆయన ఆ కార్యంలో జరిగించినట్టుగా మేము తేటపరుచుకుంటున్నాం ప్రభా ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుస్తుండదు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభు ఈ లోకానికి మాదిరిగా ఉండాలి మీ ఉండి ప్రభు నా తండ్రి మాకు ఈ ప్రభు అనేక ఆ తండ్రి ఆకర్షించుకోండి అతి ఆత్మను నడిపింపు మాకు దయచేయండి విన్న మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలు అనువాదించుకోవడానికి సహాయం అనుభవించుకోండి కేసుకి శ్రమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ వంద నాలుగోగా సిస్టర్స్ కేసు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మరి స్కైప్లో ఉన్న మనకి మరి కేబిపీఎం గ్రూప్ అందరికీ మరి సకల పరిశుద్ధులకు సదా స్వరూ ఉంది నడిపించింది కాకపోయిం ప్రేజ్లో ఏంటి